क्षेत्रीय लोक के एवं सुखी अखिल भारतीय कार्यक्रम को जारी रखते हुए अब प्रस्तुत है तेलुगू के संगीत रूपक कोंडन उनका इस रूपक के लिए सन उन्नीस में जापान के एन का पुरस्कार प्राप्त हुआ था इस रूपक के लेखक प्रस्तुतकर्ता और संगीतकार है डॉक्टर बालां त्रपुर रजनीकांत राव जी जो एक उत्कृष्ट प्रसारक जाने माने तेलुगु के विद्वान श्रेष्ठ संगीतकर्ता और गीतकार भी हैं डॉक्टर रजनीकांत राव अपने निन्यानवे वर्ष की उम्र में अप्रैल बाईस दो हजार अठारह को विजयवाड़ा में स्वर्गस्थ हुए आकाशवाणी के अनेक केंद्रों में वे केंद्र निर्देशक के रूप में पदभार संभाले थे ये रूपक पवित्र गोदावरी नदी अपने गरिमा के साथ की गए सफर के बारे में है गोदावरी नदी दक्षिण भारत के नदियों में सबसे सुप्रसिद्ध नदी है नासिक के त्रैम केश्वर लेकर भारत के पूर्व तटीय महासागर में मिलने तक इसकी यात्रा के बारे में इस रूपक में सुंदर पद बनाया गया है कैजनेविंग national program of regional folk and light music, we bring you a musical feature in Telugu, Konda Nanshi Kadali Dhaka, which won the Japan NHK Award in 1973. The musical feature was written, composed and produced by Dr. Balantra Purajini Kantarau, a pioneer in broadcasting, a renowned Telugu literate, eminent music composer-lyracist, who breathed his last at the age of 99 on 22nd April 2018 at Vijaywada. He also served at various stations as station director and is remembered for his rich contribution to Old India Radio. This feature is about the glorious journey of the sacred river Godavari in all its splendor, one of the lifelines of southern India from its place of origin to the ultimate confluence with the mighty ocean on the eastern coast of India. Sadharananga నదులన్నీ ఎత్తున ఉండే కొండపైనో కొలలోనూ పుట్టి అక్కడి నుంచి పళ్లాన్ని వెతుక్కుంటూ పోయిపోయి చివరకు సముద్రాన్ని చేరుకుంటాయి మానవుడు నదీ జలాలను త్రాగడానికి వినియోగించడం తెలుసుకున్నప్పటి నుంచి నదులు తాము ప్రవహించే దేశాల సిరి నాగరికత సంస్కృతి వర్చెలడానికి ఎంతగానో తోడ్పడతా ప్రపంచ చరిత్రలో సంస్కృతి వెల్లువరిసిన సామ్రాజ్యాలు నదీ తీరాల్లోనే వేశాయి దక్షిణ భారతంలోని జీవనదుల్లో పెద్దదైన గోదావరి ఏం చెప్తుందో తెలుసుకుందాం ఏం విరుగు ఏం తగతగా తలతల రాడే నీళ్లలోకి తగతగా మెసే దేవత పైకి లేచింది అబ్బా కళ్ళు మిరుమిట్లు పోతున్నాయి ఈ తేజస్సు చూస్తే అమ్మా ఎవరు నువ్వు ఒక విధంగా నేను మీకు అమ్మనే గోదావరి నది దేవతామూర్తిని నేను ఎంత ఆశ్చర్యం ఎంత అదృష్టం ఈ దేవతారూపం ఎందుకు ధరించా చిరంజీవుడు మీ పూర్వల భక్తి విశ్వాసాలు నాకీ రూపాన్ని ఇచ్చాయి అంతేకాదు ఈ మంత్రం వినండి ఓ పవిత్ర నదులు ఏడు ఈ ఉపఖండంలోని వేరు వేరు భాషల ప్రజలందరినీ తరతరాలుగా ఏకం చేసిన ఒకే సంస్కృతి ప్రవాహంలో ఆ ఏడు నదులు శాశ్వత తరంగాలు ఆ ఏడింటిలో ఒకదాన్ని నేను మీకు తెలుసా మూర్తులతో పాటు మమ్మల్ని కూడా దేవీ మూర్తులుగా పూజించారు వారి సుఖ దుఃఖాలకు శాంతి సంపదలకు కారణం మేము మాలో ప్రతిని చూసి తీరవలసిన పరివాహ మార్గం విని తీరవలసిన కథలు ఉన్నాయి స్థలాలు ఎన్నో ఉండాలి ఇల్లు గురించి వినితీరవలసిన కథలు కూడా ఎన్నో మాకు ఉంటాయి తప్పకుండా చెబుతాను అయితే ముందు నన్ను గురించి వర్ణించిన ప్రసిద్ధమైన మంచి పాట ఒకటి ఏదైనా వినిపించండి బాబిరాజు గారు రాసిన పాట వింటావా పాడండి చిరంజీవులు మీ గొంతులు పలు గొంతుకులై మారం నా చెరటాలు మురిపించే ఈ ప్రకృతి వాద్యగోష్ఠిగా బంత పాడండి పాట ఎంతో ఆనందం కలిగించింది నా సహజమైన ప్రవాహాన్ని ఉన్నదిన్నట్లు వర్ణించిన పాట ఇది మరైతే దేవి నీ కథ చెప్పవు మాకు వినండి కొన్ని యుగాల క్రితం ఒకనొకప్పుడు దక్షిణాపథంలో పన్నెండేళ్ల పాటు పెద్ద కరువు వచ్చింది ఎక్కడా పంట లేదు నీరు లేదు దక్షిణాధం కదా అవును అదే దండకారణ్యం కూడాను అక్కడి ఆశ్రమాలలోని మునులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్ళారు ఆయన ఆశ్రమంలో తిండికి నీటికీ కరువు లేదు గౌతముడు అంతా పూచేసుకోగలిగాడు అతడు తపశ్శాలి సజ్జనుడు శ్రమజీవి ఉపాయశాలి మహర్షి మిగిలిన మునులంతా అంత మంచివారు కాదు వారంతా సోమరులు వాళ్లకి గౌతముడంటే అసూయ అందుకని వాళ్లు గౌతముడికి ఒక పాపం ఆలోచించారు ఆ పాపం నివృత్తి కావటానికి అతని చేత శివుని గురించి తపస్సు చేయించి నన్ను మళ్లీ భూమి మీదికి రప్పించాలని నిర్ణయించుకున్నారు దానికోసం వాళ్ళు ఏం పన్నాగం పన్నారో తెలుసా చెప్పుదేవి జబ్బుతో చావుకు సిద్ధంగా ఉన్న ఆవునొకదాని గౌతముని ఆశ్రమంలోకి పంపారు వాళ్లు అది గౌతముడు పండించిన పంటలను తినివీయటం మొదలుపెట్టింది గౌతముడు శాంతస్వభావుడు కరుణామయుడు అందుచేత అతడు ఒక సన్నని దర్భకాళతో దానిని అదిలించపోయాడు కాని వెంటనే ఆ మోసపు గోవు చచ్చినట్లు పడిపోయింది మునులంతా గౌతముడు గోహత్య చేశాడని ఆ పాపం పోగొట్టుకోవడానికి అతడు శివుణ్ణి గురించి తపస్సు చెయ్యాలని భూమిపైకి గంగను అవతరింప చెయ్యాలని ఆజ్ఞాపించారు గౌతముడు గొప్పగా తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు శివుడు ప్రత్యక్షమై గౌతముడికిచ్చిన వరాన్ని బట్టి నేను దక్షిణాపథంలో గోదావరిగా అవతరించాను నేను దక్కని పీఠ భూమిపై అవతరించినప్పుడు అక్కడి ఋషులంతా ఎలా ఆహ్వానించారో వినండి విచ్చేయవ శ్రీ వృషభర పయనంబుకావంటీ పుటజాకారకం దిమ్రహ్మదో పల్లవస్థిత కమండం పుణ్యతీర్థజల దం వింభరా వసూటీ కంఠతార మౌక్తికహార దామకం తెరళతో వీచికలతోడ దరులతోడ విమలడిరఖండములతోడ అవునమ్మా మేము చదువుకున్న విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి మహారాష్ట్రంలోని పుణ్యక్షేత్రం నాసికకు దగ్గరగా అవతరించావు నువ్వు అవును అరేబియా సముద్రానికి యాభై మేళ్ల దూరంలో పడమటు కనుగు అదే సహ్యాద్రి త్యంబకం అనే క్షేత్రంలో శివుడు త్యంబకేశ్వరుడుగా వెలిశాడు అక్కడ నేను కనుమలలోకి దిగి ముందు చిన్న వాహినిగా ప్రవహించాను అక్కడున్న బ్రహ్మగిరికి వెయ్యి కనులతో వెతుకుతారు ఆ కొండ కనుమల్లో నేను ఎలా ప్రవహించానో చూడాలని అక్కడకు దగ్గరగానే రామాయణ కాలంలో సీతారామ లక్ష్మణులు కాపురం ఉన్న పంచవతి ఉండేదని మహారాష్ట్రల విశ్వాసం లేరుచలం దగ్గర మహారాష్ట్రంగా ఔరంగాబాద్ జిల్లా రెండు వేల ఏళ్ళ క్రితం ఆంధ్ర సామ్రాజ్యానికి రాజధానులలో ఒకటైన పైచమ్ లేఖ ప్రతిష్టానపురం ఆ ప్రాంతంలో చిత్రకళ వెల్లి అజంతా గుహలు శిల్పాలలో అందం ఎల్లోరా గుహలు అక్కడిదే ఆ తర్వాత తూర్పుగా పెడుతూ ఆంధ్రప్రదేశ్ ఉత్తర జిల్లాలు నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ల మీద కాపాడి మహాదేవ్ దగ్గర ఉపయోలు కలిశాయి అవును నా చెలికెత్తలు మంజీర పైన గంగ వైన గంగ ప్రాణహిత ఇంద్రావతి శబరి కిన్నెరసాని కిన్నెరసాని గురించి మంచి కథ ఉందిట మా రాష్ట్రపు ఆస్థాన కవి విశ్వనాథ వారు గురించి చక్కటి కథాపదం రచించారు కిన్నెరసాని తెలివింటి కోడలు పెరిమిటిపై ఆమెకు వల్లమాని ప్రేమ అత్తా అత్తాకోడళ్ల పోరు ఆ ఇంటిలోనూ వెలిసింది కొడుకు మనసు ఎలాటిదో ఊహించుకోలేని తల్లి కోడలైన కిన్నెరపై అపనిందలు వేసేది కిన్నెరకు ఆ నిందలు మోయటం కష్టమైంది ఆమె భర్త తల్లిని కాదననూ లేడు భార్యను ఊరడించనూ లేడు పగిలిన గుండెలతో నిరాశతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది వెళ్ళవద్దని భర్త ఆమెకు అడ్డుపడ్డాడు అతని కౌగిక్కు కరిగి నీరై వాగై ప్రవహించింది అతడి లేచి అయిపోయాడు கோதாவரி தான பயம் இச்ச நதி கோதாவரி கரடாலு சாதி நதி கோதாவரி நம்மன் தெகிண்ணேரா கோதாவரி நதி புந்தி வச்சி நதி கோதாவரி தான பயம் இச்ச நதி கோதாவரி கரடாலு சாதி நதி నా ఆడపిడ్డరుత్తలందరిలోనూ ఈ ఇద్దరంటే నాకెక్కువ ఇష్టం శబరి రామాయణ కథలో రాముల వారి భక్తురాలు శబరి ఆశ్రమానికి కొంత దూరంలో భద్రాచలానికి దగ్గరగా శ్రీరాములు రవాసం చేసిన పర్ణశాల ఉండేది అని విశ్వాసం పర్ణశాల అనే గ్రామం కూడా ఉండక్కడ ఇప్పటికీ శ్రీరామ భక్తుడు వాగ్గయ్యకారుడు భద్రాచల రామదాసు రచించిన కీర్తనలో కూడా ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది అవును చిరంజీవులు పాపం సీతాదేవిని రావణాసురుడు అపహరించింది కూడా ఆ పర్ణశాల నుంచే మహాభక్తుడు రామదాసు రచించిన ఆ కీర్తన భద్రాచల యాత్రికులు ఎప్పుడూ పాడుతూ ఉంటారు कोडम तुती ता मुदित लक्ष्मणु कतिति कोल्लवा गगहु पति यु जेदि मदि गोभजति कौतमी जी गोचो गनि श्री नटवार मोरंगारी श्री भद्राज निवास गोविंद मोरंगारी श्री रामदास वरद गोविंद ఇక్కడ నుంచి పడవల రాకపోకలకి ఎంతో వీలుగా ఉంటుంది నా ప్రవాహం రండి చిరంజీవులు రండి ఈ నావలోకి అయితే భద్రాతలంలో నావెక్కితే రాజమండ్రి ధవళేశ్వరము దాటి సముద్రానికి దగ్గరలో ఉన్న కోటిపల్లి అంతర్వేది దాకా సడవ ప్రయాణం చేయొచ్చు చెల్ బూ గిందికిల్లకల్ వామ తల్లికి చెంగల్ బూజంగా కళిందికి తెల్లవా తల్లికి గోదండి పూజండా ది ధంగా చాలా ఎత్తైన పాతి పండలు ఇక్కడ ప్రకృతి దృశ్యం ఎంతో అందంగా హాయిగా ఉంది ఇక్కడే తూర్పు కనుమల్ని దాడతావు కదా ఇక్కడ లోయవడకు మూడు నాలుగు వందల మీటర్లు మాత్రమే ఈ లోయకు వచ్చేసరికి పడవల వాళ్ళు ప్రయాణికులు కొబ్బరికాయలు కొట్టి హారద్రో కానుగోలు ఇస్తారు నీకు ఇక్కడ వడి సుడి లోతు ఎక్కువగా ఉండి వరద వచ్చినప్పుడు యాత్రికులకు రోడ్ వాళ్లకు కూడా భయం వేస్తుంది ఈ పాపికొండల ఇరుకులో నుంచి త్వరగా తప్పించుకుని బయటపడాలని నాలో ఆరాటం హెచ్చి నా పరుగులో వేగం హెచ్చుతుంది ఆ వడిలో నా మనస్సు ఎన్నో లోతైన ఊహలతో సుడు తిరిగిపోతుంది అటు ఆ కొండ మీది కోయపరుచుపాటలా చేయండి ప్రయాణిస్తే ఇప్పటి ప్రపంచంలో వస్తాం చిరంజీవుడు ఇంతవరకు మనం ప్రయాణం చేసింది ఆమాయిక జనులుండే ప్రాంతం అంతవరకు ఉండేది పూర్వాచారాలు పాటిస్తూ పెద్దలు చెప్పిన పురాణాలు కథలు వింటూ వాటిపై విశ్వాసంతో భూతకాలంలో బ్రతికే ప్రజలు వారి విశ్వాసాన్ని నేను మీకింతవరకు కనపడ్డాను కొన్ని పాత కథలు చెప్పాను నేను కనపడటానికి వీలు మీరు బయలుదేరిన పని పూర్తవుతుంది నన్ను గురించి మీరు ఎన్నెన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుతారో అన్నీ మీకు స్వయంగా స్ఫురిస్తాయి ఆ విషయాలను మీరు అందరికీ వెల్లడి చేయండి మీకు మీ రాష్ట్రానికి ఎల్లప్పుడూ మీరు కలగాలి పల్లెవాళ్ళు కనపడింది ఎన్నో కథలు చెప్పింది పంటలు పండించుకోవడానికి నాసిక దగ్గర పుట్టి భద్రాచలం దాకా పదకొండు వందల ఇరవై కిలోమీటర్లు ప్రవహించి అక్కడ నుంచి మూడు కిలోమీటర్లు పారి సముద్రం చేరుకుంటోంది గోదావరి భద్రాచలం దాటాక సముద్ర తీరం వరకు ఉన్న ఈ ప్రాంతం అంతా రెండు జిల్లాలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి భారతదేశపు ధాన్యపు ఈ గోదావరి డెల్టా ప్రాంతం తూర్పు గనుమలు దాటి కోస్తా మైదానంలో ప్రవేశించే ప్రాంతంలోని రాజమహేంద్రవరం మన దేశపు చారిత్రక పట్టణాల్లో ఒకటి తెలుగులో మన మొదటి గొప్ప గ్రంథం మహాభారతం ఇక్కడే తొమ్మిది వందల క్రితం పుట్టింది ఆనాటి ఆంధ్రచిత్యుల రాజధాని రాజమహేంద్రవరం ఈనాటి రాజమండ్రి రాజమహేంద్రవరానికి దిగువ ధవళేశ్వరం నుంచి డెల్టా ప్రారంభమవుతుంది ధవళేశ్వరం దగ్గర సర్ ఆర్థర్ కాటన్ తెలివితేటలతో కోటి తొంభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆనకట్ట వల్ల గోదావరి నీరు కాలుల ద్వారా డెల్టాలోని పంట భూములకు పుష్కలంగా ఉపయోగపడుతుంది డెల్టా అంటే త్రికోణాకారంగా ఉండే భూ ప్రాంతం రాజమంటికి తర్వాత గోదావరి రెండు ముఖ్యమైన పాయలుగా తీల్తుంది వాటి పేర్లు గౌతమి వశిష్ట పచ్చని మొక్కలు తోటలు పంటశీలు కన్నులు పండుగ ఉంటుందండి బాబు అందుకనే దాన్ని అంటారండి లక్ష నలభై ఆరు వేల హెక్టార్ల నేల మీద పడే వర్షపు నీరు గోదావరిలో పారుతూ ఉంటుంది వరి గోధుమ జొన్న అపర దినుసులు కాయధాన్యాలు మొదలైన ఆహార పంటలతోనూ చెరకు ప్రత్తి పొగాకు జనుము కొబ్బరి తోటలు తమలపాకులు మొదలైన వాణిజ్యపు పంటలతోనూ అరటి మామిడి పనస మొదలైన ఫలవృక్షాలతోనూ డెల్టా ప్రాంతం అంతా సిరి సంపదలతో తొడతూగుతూ ఉంటుంది పంచదార పొగాకు పత్తి కాగితం ఇంజనీరింగ్ సామాగ్రి మూస తయారీ అల్యూమినియం మొదలైన పరిశ్రమల ద్వారా డెల్టా ప్రాంతం రాష్ట్ర సౌభాగ్యాన్ని తోడ్పడుతూ ఉంటుంది రాష్ట్ర ప్రజల సౌకర్యం కోసం గోదావరి వడ్డును కట్టిన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ ఏమిటంటే నీటిపారుదలకు సంబంధించినవేమో కడ పోషట్టు ఉత్పత్తి కేంద్రాలు రామగుండం దగ్గర కిన్నెలసామి ఉన్నాయి గోదావరి తీరాన్ని పత్రాతలం దగ్గర సింగరేణి కొత్తగూడెముల గండ్ల త్రవ్వే నిలబు రూపానికి నల్లబొగ్గైన తనకి మారు రూపైన వజ్రంలాగే వ్యాపారంలో దేశానికి ఎంతో సంపదను చేర్చిబడుతుంది రైళ్లకు యంత్ర పరిశ్రమలకు ఉపయోగిస్తుంది పుణ్యాహవచన మంత్రంలో ఏడు నదుల పేర్లే ఉన్నాయి కానీ మన దేశంలో పుష్కరం అనే మహోత్సవం జరిగే నదులు పన్నెండు దాకా ఉన్నాయి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరి పుష్కరం వస్తుంది అప్పుడు గోదావరి తీరాను ఉన్న నాసిక భద్రాచలం రాజమండ్రి ద్రాక్షారం కోటిపల్లి అంతర్వేది మొదలైన పుణ్యక్షేత్రాలన్నిటికీ కోట్ల జనం తీర్థయాత్రలు చేసి భక్తితో స్నానాలు చేసి గోదావరి మనను పూజించారు ఆ క్షేత్రాల్లోని దేవతామూర్తులకు కూడా పూజలు చేశారు గంగ తర్వాత గంగంత గొప్పది దక్షిణ గంగాని పేరు పడ్డది గోదావరి వరద వచ్చిందంటే పల్లెలు పట్టణాలు అడవును తూచిపెట్టి దివక్షం చేసేస్తుంది వరాల తల్లి అయితే కోట్ల జనానికి జీవనాధారము దేశ సౌభాగ్యానికి కామధేము బెంటాలోని గౌతమైన గోదావరిపై రామచంద్రపురం కాకినాడ తాలూకాలకు దక్షిణంగా పారుతూ యానాం దగ్గర ఎన్నో జీలికలై సముద్రంలో కలుస్తాడు రాదోల్ కాలుకాకు పొడమలుగా ప్రవహించి అశ్ష్టపాయ నరసాపురం ప్రక్కని అంతర్వ్యాధి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఎంబకాచలగ్రం దంచి పొదలి ఆర్యావర్త భూమి ధరించి మలగి దండకవని మధ్య భాగమున ఆ ప్రస్రవణ పఠతీల క్షేత్ర సోమేషు మందిరండా అనంతభోగేశీశ్వరస్థానం గ్రపాదములపై సోమనాద కోటిపల్లి కోమల కుండలాఖక్షేత్రం పుస్త భీమ డాబల పెట్టు కు గౌతమీ గంగ లవణాప్తి కౌగిలించే గౌతమీ గంగ లవణాప్తి కౌగిలించే क्षेत्रीय लोक एवं सुगम संगीत के अखिल भारतीय कार्यक्रम में आप सुन रहे थे आकाशवाणी विजयवाडा से प्राप्त तेलगु संगीत रूपक कोंडा नंची कड़ली दाका जिसके लेखक प्रस्तुतकर्ता एवं संगीत रचनाकार डॉक्टर बालांतरप रजनीकांत राव थे कार्यक्रम का प्रसारण ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సే హోవా ఇన్ టు నైట్ నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ రీజనల్ ఫోక్ ఇన్ లైట్ మ్యూజిక్ యూ వర్ లిస్నింగ్ టు అవ మ్యూజికల్ ఫీచర్ ఇన్ తెలుగు కొండ నుంచి కదలిదాకా రిటర్న్ ప్రొడ్యూస్డ్ ఇన్ మ్యూజిక్ కంపోస్ట్ బై డాక్టర్ బాలాంత్రపు రజనీకాంతరావు కాంట్రిబ్యూషన్ ఫ్రం ఆల్ ఇండియా రేడియో విజయవాడ బెస్ బ్రాస్ట్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో ఢిల్లీ